ఇవిగో మీ మహిమలు ఏమని పొగడవచ్చు జవలినించి చూచితే సరిబేసి వంటివి అంగనల చూపులు ఆరతుల వంటివి కుంగక నీవు కొలువయి కూచున్న వేళ చెంగట లేత నవ్వులు శేసపాల కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ కాంతల పలుకులెల్లా కప్పురాల వంటివి అంతలో నీవు తరసాలాడేటివేళ బంతిమోవుల ఈవులు పాలకోళ్ల వంటివి మంతనాననుండి నీవు మన్నించేవేళను వెలదుల కాగిళ్లు విడిదిండ్లవంటివి చలముల నీరతులు సలిపేవేళ ఎలమిశ్రీవెంకటేశే నన్నుగూడితివి తలపుల వంటివన్నీ తమకపు వేళను